మనం వారు చేస్తూ ఉంటారు ఎవరు చేయగలిగింది వాళ్ళు చేస్తూ ఉంటారు ఎవరు అశక్తులు కాదు అంటే మొట్టమొదటిలో ఎలా టేక్ ఓవర్ చేసేస్తాం ఆయనకి ఆయన ఏం చేయరండి ఆయనకేం జాతకాదండి ఆయనకేం రాదండి ఆయన ఏం చేయలేరండి ఆయన నాకే వదిలేశారంటే ఇలా అన్ని ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నమాట ప్రతి ఒక్కరూ అన్నీ చేయగలరు కానీ అదొక సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా మనం టేక్ ఓవర్ చేస్తాం అంటే ఇంతకు మంచి వేరేయండి అయితే నేనేమంటాను ఎదిగే కొద్దీ బాధ్యతలు పెరగాల తగ్గిపోరా కానీ ఏమవుతాను పిల్లలు పిల్లల పిల్లలు ఎవరైనా సరేనండి భార్య భర్త పాత్రలే కదా అవి పాత్రైనా నిద్ర ఎక్కడ ఉన్నారు భార్య భర్త నిద్రలో లేని వాళ్ళు బయట ఎక్కడున్నారు ఒకే వ్యక్తిలోనే భార్య ఉంది భర్త ఉంది కే ప్రతి వ్యక్తిలో స్త్రీ పురుషులు ఉన్నారు ఈ జన్మలో ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఫిమేల్ అయ్యావు కాబట్టి ఫిమేల్ దేహం వచ్చింది ఫార్టీ మేల్ అలాగే ఉంది నీచర్య ప్రతి చర్యల్లో మేల్ కనబట్టలే కనబడుతున్నాడు మేల్ చేసే పనులన్నీ చేస్తా ఉంటావు అక్కడైనా ఏ వాడుతున్నావు ఆ మేల్గా వాడతావు అంతే మరి ఇక్కడ ఫిఫ్టీ మేల్ పనిచేసింది కాబట్టి పురుషదేహం వచ్చింది ఫార్టీ నైన్ ఫిమేల్ ఉండదు అక్కడ కూడా ఒక్క వన్ పర్సెంటే ఇటు అడ్డు తేడా అంతే మరి ఎదిగే కొద్దిగా ఏం చేయాలి మనం క్రమేపీ పాత్రోచిత ధర్మాల నుంచి విరమించుకోవాలి తగ్గించుకోవాలి బహిరంగ వ్యవహారం వ్యాపారం బలంగా ఉందనుకోండి అప్పుడు విచారణ సక్రమంగా చేయలేవు వదిలించుకోవడం వదలడం రెండుంటాయి జీవితంలో తమోగుణ పద్ధతులు తామసంబు విడక తత్వంబు కనరాలు ప్రయత్నించి వదిలేయాలి తమో గుణాన్ని బాగా గుర్తుపెట్టి ఎందుకు నిద్ర విషయంలో కఠినంగా ఉండాలంటే తమోగుణ ధర్మం ప్రమాదము తమోగుణం ఆలస్యం తమో నిద్ర తమోగుణం భయం తమోగుణం అందుకని గుణత్రయ విభాగ బాగా చదవాలి మూడు లక్షణాలన్నీ బాగా జీర్ణం ఆ తమోగుణ లక్షణం ఏదైనా సరే ప్రయత్నించి విడిపించుకోవాలి ఇక్కడ ఇందాక అన్నాడు ఏదో ప్రాబ్లం వచ్చింది విత్ ఇన్ ది బాక్స్ తమోగుణం ప్రయత్నించి బయటికి రావాలి వచ్చావు వెంటనే సొల్యూషన్ కనపడుతుంది బాక్స్ లోపలే ఉంటే ట్రై చేసే ఎంత తనుకున్నా రాదండి కాబట్టి ఆ తమోగుణ ధర్మమే అది లక్షణమే అది బుద్ధిని ఆవరించవచ్చు గుణధర్మం అందుకని తామసంభ విడక తత్వం కనరాదు విచారణకు పనికి రావసరం రాజశంభ విడక రాదు ముక్తి మనసును జయించలేవుప్పటికీ రజోగుణాన్ని ప్రయత్నించి వదిలించుకోకపోతే తమ గుణాన్ని ఏమో వదులుకోవాలి రజోగుణాన్ని వదిలించుకోవాలి పెడాలేదు రెండింటికి ఇదేమో వదులుకోవాలి అని వదిలించుకోవాలి ఎందుకని ఎట్ టైమ్స్ రజోగుణం తమోగుణంగా మారిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది రజోగుణం బలపడితే తమోగుణం అయిపోతుంది కాబట్టి వదులుకోవాలి వదిలించుకోవాలి సాత్వికము మరి మోక్ష సాధనమై ఉంది సరేనా లేదనేటటువంటి స్థితికి నువ్వు ఎడగా ఇదిగితే ఏమైపోయినప్పుడు చూడండి మా శ్రీమతి గారు అండి పెద్ద ఇవాళ ఏం చేయమంటారండి ఇది చేస్తే బాగుంటుందా నాకు బాగుంటుంది బాగోదు అమ్మా ఒక ఏది వస్తే అదే ఈశ్వర ప్రసాదం అయితే ఇవాళ నేనేం అదే మీకు ఈశ్వరప్రసాదం సరే మంచిది ఇవాళ నీకు ఇలాగే చూశాడు అనుకున్నామేం పోయి అంటానండి నిజానికి ఆవిడ పరీక్షగా ఆవిడ వండదు వండకపోతే ఆ సమయానికి ఎవరెవరు పట్టుకొచ్చేస్తారు వాళ్ళ చెల్లెలు వాళ్ళ అమ్మో మరొకరు ఎవరో ఆహారం పట్టుకొచ్చేసి ఇవాళ్ళ మీకు ఇదే ఆహారం అని వాళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోతారు ఇప్పుడు వాళ్ళకి ఎవరు చెప్పారా పరీక్షగా పరీక్ష పెట్టుకున్నావు కదా నేను వండకపోతే ఆహారం ఎక్కడి నుంచి వస్తున్నావుగా पुटनवाड़ की तलि रूप में आहार मुझे तैयार हो सृष्टि प्रति जीव की आहार ईश्वर एर्पटूटा लेगाधिष्ठा उीबी व्यवहारस् व्यवहरी ईश्वराधि व्यवहार नी सत्या ग्रह ग्रहिस्ते ना నేను నిర్ణయం చేశాను ఇంటాడు నేను నిర్ణయం చేశానంట దోషం నేను చేయలే ఈశ్వరుడు నడిపించాడు అలా జరిగేట్టు చూసాడు అలా జరిగింది నేను ఈశ్వరుడు చెట్లు పని నా ప్రమేయం నాకు ఆసక్తి కూడా లేదు అప్పుడు ఏమైపోయింది విడిపోవాలి అప్పుడు స్వేచ్ఛరాలా లేకపోతే ఆ బాక్స్లో ఉండే చూస్తావు అమ్మోయో అమ్మోయో అమ్మోయో ఏ ఏమిటో ఏది కొద్ది వస్తాయి మూడు అని తెగింపు రాదు స్వేచ్ఛగా ఉన్నా అప్పుడు సరే ఎప్పుడో వదిలేసే కదా ఇప్పుడు వదిలేసేదేవుని కొత్తగా ఏనాడో వదిలేసా పో అంట ఏనాడో వదిలేసినవాడు వదిలేసుకోవడం సులభమా చివరి దశలో అప్పుడు వదులుకోవడం ప్రారంభించిన వాడికి సాధ్యం అవుతుందాగా స్వేచ్ఛ ముందే పొందినవాడికి అన్ని సులభం అయిపోరా కాబట్టి జీవ శరీరంలో ఉండగానే ముక్తుడు అయిపోయి అది జీవన్ముక్తి అంటే మరి జీవన్ముక్తిని మానవుడు అక్కడేగా సాధించగలిగింది ఈ జన్మలోనే సాధించాలనే లక్ష్యం ఉంటేనే సతశిష్యుడు లేకపోతే నీకు సద్గురు కృప సద్గురు కృప దొరకాలంటే నువ్వు అనే అర్హతను సంపాదించాలి అది వచ్చిన సమస్య లేకపోతే మామూలుగా గురువు చుట్టూ తిరుగుతూ ఉండవే గురువులందు సద్గురువులు వేరయ్యారు అందరూ పాఠం చెప్పేవాళ్ళే అందరూ ధరింపజేయడానికి ప్రయత్నం చేసేవాళ్లే కానీ యదార్థంగా నువ్వు ధరించేది మాత్రం సద్గురు కృప వలనే ధరిస్తావు కానీ సద్గురు కృప లభించాలంటే నువ్వు సతశిష్యుడవే అయి ఉండాలి ఆ సంపాదించాలి అధికారిత్వం లేకుండా అది వీలుగా అట్లాగే తమో గుండంతా నిద్రపోతుంటాం కదా ఆ తమో గుణం లేకుండా నిద్రపోవాలండి ఎట్లా ఎట్లా చేస్తే అలా ఉంటాం ఏదన్నా జపం చేయాలి ధ్యానం చెయ్యాలి ఇంకా మంచం మీద పడుకుంటా పోద మంచం మీద ఒక అడుగున్నర గీత పెట్టుకోవాలి ఆ అడుగున్నర దాటి అతలకి వెళ్ళకూడదు అడుగున్నారే ఉండాలి ఒక సరళ రేఖలో పడుకోవడం అలవాటు చేసుకోవాలి మనం సాధారణంగా ఎలా పడుకుంటాం అటు ఇటు మూడెంక వేసి పడుకుంటాం ఆ మూడెంకెలు ఇవి కూడా సరళ రేఖలో పడుకోవడం అలవాటు చేసుకోవాలి ఇట్లా చేస్తే ఏమైపోతాం తెలివి పని చేస్తూ ఉంటాం అలర్ట్ గా అది అట్లా అలా అభ్యాసం చేసే కొద్దీ ఏమైపోతావు సహజమైపోతావు ఇలా భౌతికంగా ఇలా ఉండాలి మానసికంగా చెప్పండి బుద్ధితో బుద్ధితో ధ్యానండి సదా ఆ ఈశ్వర ధ్యానం నీ ఇష్టం రూపం అయితే రూపం వెలుగు వెలుగు మరో అయితే మరో అయితే నిర్గుణం సగుణం అయితే సగుణం నీకు ఈశ్వరుడు ఎలా తెలిస్తే అలాగా అప్పుడు ఏమైపోయావు ఆ మూడు ఒకే సూత్రం మీదకి వచ్చేసినప్పుడు అది త్రికరణ శుద్ధి అంటే మూడు కరణాలు శుద్ధిపడ్డాయి మూడు పనిముట్లు శుద్ధిపడ్డాయి దీనివల్ల ఏడు మూడు పనిముట్లు మనస్సు వాక్ కర్మ కాయం మనోవాక్ కాయములు శుద్ధిపడ్డాయి ఇప్పుడు ఏమయ్యా ఇది ఎందుకు శుద్ధి కావాలి చిత్తవృత్తిని గుర్తించాలి కాబట్టి ఈ మూడు దేనివల్ల పనిచేస్తున్నాయి చిత్తవృత్తి వల్ల పనిచేస్తున్నాయి చిత్తవృత్తులు ఎన్ని ఐదు ఐదు విభాగాలు మళ్ళీ ఒక్కొక్కటి అనేకం అవుతుంది సంకల్పము వికల్పము విపర్యాము స్మృతి నిద్ర అంతే సంకల్పము వికల్పము విపర్యాము స్మృతి నిద్ర ఇవే చెత్త వృత్తులం నిద్ర అనే వృత్తిని కూడా ఇప్పుడు ఏం చేశాము నియమించాము అంతే సంకల్పాలను ఏం ఇప్పుడు తగ్గించుకోవాలి వ్యవహారాలు తగ్గించుకోవాలి చిత్తవృత్తిలో అసలు అది పెరగడానికి కారణం ఏమిటి మనం ఓటేయటమేగా మనం ఓటేయటమేగా చెత్త వృత్తి దగ్గర మనసు ఎక్కడ ఉంది మనసు అంటే రజోగుణధం వచ్చేసి గుణం కంటే ముందు చెత్త వృత్తి గుణం వ్యక్తం కాకముందే చెత్త వృత్తి రూపంలో అక్కడ పనిచేస్తాం ఇప్పుడు అక్కడ పట్టుకోవాలి యోగం అంటే ఏమిటి యోగం సమత్వం వచ్చేది సమత్వం మొట్టమొదట సమత్వం ఇంకా యోగా వృత్తి నిరోధక చెత్త వృత్తిని నిరోధించాలి నిరోధిస్తే యోగం సమత్వం వచ్చేది సమత్వం వస్తుంది ప్రియాప్రియములైన ఎందు సమత్వం రావాలి ద్వంద్వములచైతే వృత్తి ప్రేరేపించబడుతుంది కాబట్టి ద్వంద్వాలన్నీ వచ్చినప్పుడు ఏం చేయాలి న్యూట్రల్గా ఉంటాయి తటస్థంగా ఉంటాయి మరి నువ్వే నిర్ణయం తీసుకున్నప్పుడు తటస్థంగా ఉండగలవా అందుకు విరమించాలి నాకు అవసరం అదేగా మరి ద్వారాలు ఒక్కొక్క ద్వంద్వాన్ని ఇట్లా చూడాలన్నమాట తటస్థంగా నో ఆ నో చెప్పగల బాగా గుర్తుపెట్టు పర్సనాలిటీ డెవలప్మెంట్ లో కూడా చెప్తాడు సే నో అంటాడు ఎక్కడ చెప్తున్నావు దాన్ని మనం చిత్త వృత్తి దగ్గర చెబుతున్నాం వీడెక్కడ చెప్తున్నాడు తేడా లేదు పాఠం ఒకటేబుల్ టు సే నో నీ వృత్తి ప్రారంభ దశలో ఉండగానే నువ్వు నెగ్ట్ చేయగలగాలి అది నిరోధించడం మొత్తం బుద్ధి మనసు అన్ని దాని అనుగుణంగా పనిచేసినవి ప్రకరణములన్నీ దాన్ని అనుసరించి పనిచేసా అక్కడే నెగ్గైట్ చేసావండి అప్పుడేమని ఒకసారి సారీ చెప్పడం అలవాటు అయిపోతే చిత్త వృద్ధిలో ఒక విశేషం నువ్వు కనుక అక్కడ నిరోధించగలిగితే మళ్ళా మొలకెత్త మొలకెత్తా మూలం దగ్గర నిర్ణయం చేసావు కాబట్టి మళ్ళా అడగదు అది అదే మనోబుద్ధిలో అనుకోండి అసలు దీని మాటి మాడికి ఏ రోజు పాఠం ఆరాజు తిండి నిన్న చెబితే ఇవాళ ఉండదు అదే చిత్త వృత్తి దగ్గర ఎట్లా ఉండదు అంటే ఒకసారి కనుక నో చెప్తే అది మళ్ళీ అడగదు అది పర్మనెంట్ గా నో అనే బుట్టలు వేసేస్తుంది చిత్త రెండు బుట్టలు ఉంటాయి అన్నమాట ఎస్ నో నువ్వు ఎస్ అనేవే కింద అంతః కారణంలోకి నో అో అని తీసేస్తు కాబట్టి చిత్తవృత్తులు ఐదు విభాగాల్ని బాగా పరిశీలించి అన్నింటినీ బాగా పరిశీలించి నెగేట్ చేయడం నేర్చుకోవడం ఆ నెగేట్ చేయడమే యోగం అంటే అంత వృత్తికి సాక్షి ఆ సాక్షిత్వంలో ఉంటే ఏమిటి ప్రయోజనం చిత్ కాస్త జ్ఞాత అయిపోతుంది చిత్తం కాస్త ఏమైపోయింది చిత్ స్వరూపం అయింది నేను తెలుసుకునేవాడు చిత్తం పైన అంటే జ్ఞాతం ఇంకెవరు లేరు ఇది నెగేట్ చేయగానే నీ పొజిషన్ షిఫ్ట్ అయిపోయి ఆ సాక్షి జ్ఞాత స్థానంలో కూర్చుంటాడు ఇప్పుడు నేను ఎవరిని అంటే తెలుసుకునేవాడు నేను వ్యవహరించేవాడిని కాదు ఐ నోర్ బట్ నాట్ ది డూ ఒక్కసారి ఆ స్టేటస్ లో కనుక నీకు ఎరుక వస్తే తెలివి వస్తాయి ఇంకప్పుడు అక్కడి నుంచి చూడడం మొదలుపెట్ట ఇప్పటి వరకు ఎలా చూస్తున్నావు కింద నుంచి పైకి చూస్తున్నావు ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏమయ్యావు పై నుంచి కిందకి చూస్తావు ఎందుకు దేవాలయాలన్నీ పైనంటాయి కొండ మీద కింద నుంచి చూస్తే అది ఎక్కడో ఒకటి ఎక్కడో అతుకోవాల్సింది ఎక్కడో పైనుంచి చూస్తే అన్ని చిన్న కాబట్టి ఒక్కసారి జ్ఞాతనే స్థితిని చూస్తే ఇప్పటి పోరాడిన అంశాలని ఎలా నమ్మడి బాగుందాకేమంత అనువైన సమయం జీవితంలో వృధా అయిపోయింది సశక్తమై ఇంద్రియాలు పాటలంత పనిచేసిన కాలం అంతా కూడా నేను దేనికి వాడాను ఇప్పుడు గోళీలా ప్లే విత్ పేపుల్స్ అదేనా ఇంత చిన్న చిన్న విషయాల కోసం ఆ ఇంత విలువైన సమయాన్ని నేను వృధా చేసుకున్నాను అది ఎప్పుడు తెలుస్తుంది పైనుంచి చోట వస్తే ఒకసారి పైనుంచి చోట వచ్చినాక కిందకి ఎందుకని మళ్ళీ పోతే మళ్ళీ ఈ దేహంలో రాదు ఈ దేహం పోయినాక ఇంకో దేహంలో రావాల్సిందే అక్కడి పడటం పడితే పరమపద సోపాన పఠంలో పెద్ద నోట్లో పడినట్టే మళ్ళీ ఒకటికి వచ్చేస్తాడు సో అందుకని ఏం చేస్తాడు జాగ్రత్తగా ఉంటాడు అనమాట నేను ఎవరిని ఇప్పుడు అంతే కాదు అంతే వై హో నాకు అసలు లేని అవసరం ఏం లేదు అవసరం లేదంటే అవసరం లేదంటే దట్స్ ఆల్ నిర్ణయం తీసుకున్నాను ఎంతకాలం తీసుకుంటావు అసలు పర్మనెంట్ బాబు నా దగ్గర ఇంపర్మనెంట్ ఏమి లేదు ఐ సే ఐ డూ త్రికరణ శుద్ధి వచ్చేసి నేను ఆడవచ్చు వాట్ ఐ డూ ఈ వాట్ ఐ సే ఈ డిఫరెంట్ వాట్ ఐ థింక్ ఈజ్ డిఫరెంట్ లేదు ఇక త్రికరణములు మూడు ఒక దాని మీదకి వచ్చేసింది నమస్కారం సార్ చెప్పండి చెప్పండి ఇప్పుడు సాధనా సాధకుడు లేదుగా సాధ్యం ఒకటే ఉందంత సాధ్యం సాధ్యంగా ఉండి ఉండి ఉండి ఏమైపోయాడు సర్వవ్యాపకం ఆటెదిగాడు ఇప్పుడు నేను పరిమితంలోకి వచ్చే పని కాబట్టి నా ఇప్పుడు ఈ జ్ఞాత ఆ బ్రహ్మవారు అని అడు తిరిగాడు అడిదిరిగింది ఏమయ్యాడు బ్రహ్మాండం ఇంకా పెండాండం జోలు లేదు వాడికి ఎస్టి శరీరం ఎస్టి శరీరం రావడం పోవడం ఎస్టి శరీరం పడుకోవడం లేవడం ఎస్టి శరీరాలు ఏదో చేయడం చేయకపోవడం ఎస్టి శరీరానికి సంబంధించిన సమస్తము కూడా ఐమ్ ది నోర్ బట్ నాట్ ది డూ ఎర్ ఏనుగు వెళుతుంటే గడ్డి పొరకాటం వస్తుందా అలా వెళుతుంట ఏనుగడ గడ్డి పొరక ఇలా చూస్తాడు జీవితాన్ని పరక కూడా ఆడమే అది ఎక్కి వెళ్ళాలి ఏనుగో ఏను గడ్డి పరక మీద ఆడాలంటే అదే పెద్ద విషయం ఇలా దృష్టి భేదం వచ్చేది ఫస్ట్ చెప్పేటప్పుడు చెప్పారు అలవాటు చేసుకో అప్పుడేమైంది ప్రపంచం చిన్నదైపోయింది కిటికీలో చూస్తే ప్రపంచం పెద్దదైంది ఆకాశంలో చూస్తే ఇంకా అంతరిక్షంలో చూస్తే విశ్వమే చిన్నదైపోయింది ఇట్లా వ్యాపక ధర్మం చెందే ్రహ్మస్వరూపుడు ఆ అనుభూతి చెందావి ఆ రకమైన తెలుగులో ఉన్నాడు ఇప్పుడు శరీరం ఎప్పుడు పోయింది పోయిందంటే నేను గుర్తుపడితే పోయిందో అనే గుర్తు లెక్కైతే ఇప్పుడు బ్రహ్మణిశుడికి ఎలా ఉంది ఆ తెలుగులో ఉన్నాడు ఆ తెలుగులో ఉన్నప్పుడు ఈ తెలివితో కూడిన ఈ దేహం ఉందని చెప్ప లెక్కేద్దామా పోయిందని లెక్కేద్దామా లేదు వాడికి లేదు ఇట్లా ఉన్నాడు జీవన్ముక్తుడు మరి జీవన్ముక్త అవస్థను మానవుడు సాధించాలి సాధించాలంటే పెద్ద లక్ష్యాలను సాధించాలంటే మరి త్యాగం చేయరుగా ఏం త్యాగం చేయరు ఇప్పుడు అహాన్ స్తున్నాను నేనే చెయ్యాలి నేను లేకపోతే జరగదు అంటున్నావు లేదా రోజువారీ జీవితంలో అర్థం ఉందని తనను తానే ప్రశ్న వేసుకో నేను లేవడంతో సూర్యుడు వస్తున్నాడా నేను లేవడంతో సూర్యుడు వెళ్ళిపోతున్నాడా నేను ఉండటంతో బ్రహ్మాండం ఉందా నేను లేకపోవడంతో బ్రహ్మాండం లేదా అర్థం ఉందా ఈ జీవుడు లెక్కేసేదానికి ఏమన్నా అజ్ఞానంతో బ్రహ్మాండా కొలు దేవనలో ఆలోచిస్తున్నాడు ఇది సాధ్యం అని అడిగే ప్రయత్నం చేయాలి ఎప్పుడు జ్ఞాతస్థానాన్ని విడిచిపెట్టకుండా అప్పుడు తురియ స్థితిలో ఆ దుర్య ప్రవేశ స్థితిలో ఆత్మసాక్షాత్కార జ్ఞానం కలిగి ఆత్మనిష్ట కలిగితే దుర్యంలో ఉంటాం ఆ దుర్యంలో చివరి దశలోకి బ్రహ్మనిష్టలో గెలిచారు కాబట్టి బ్రహ్మాండ పరిజ్ఞానం అంతా కూడా ఆ దుర్యంలోనే ఉంది కింద ఉన్న మూడవస్థల్లో లేదు మరి మనం ఎప్పుడు ఈ మూడవస్థల్లోనే ఉంటే దాని అంటే తెలుసుకుంటాం కాబట్టి అవస్థాత్రయాన్ని దాటాలే కాబట్టి నేను ఎవరిని ఆత్మస్వరూపు ఆత్మస్వరూపుడు అంటే పంచకోశ వ్యతిరేక్త వణత్రయాతీత తాపత్రయ వినిర్ముక్త శరీరత్రయ విలక్షణ దేహత్రయస్ ఈ లక్షణాలు చెప్పుకుంటున్నాం కదా మరి నిజ జీవితంలో ఉండాలా ఎలా ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి పై నుంచి అంటే సాపేక్ష నిరపేక్ష కింద నుంచి పైకి వెళ్ళేప్పుడు సాపేక్ష పై నుంచి కింద చూస్తే నిరపేక్షం ఏది కరెక్ట్ నిరపేక్షమే కరెక్ట్ ఎందుకని సాపేక్ష కిందకి పడిపోయే అవకాశం ఉండదు కింద నుంచి పైకి ఎక్కేటప్పుడు నిచ్చనుల పాములు నిచ్చనుల పాములు నిచ్చెనుల పాములు ఉంటాయి శాంతం పైకి చేరిపోయాడు వైకుంఠ ప్రాప్తి నారాయణ స్వరూపుడు అయిపోయావు బ్రహ్మస్వరూపుడు అయిపోయావు ఇంకేం పడిపోతావు ఒక పడిపోవడానికి నువ్వు వేరే సృష్టి వేరుగా లేవు ఒకటిగా ఏకకాలంలో సృష్టి అయి ఉన్నాడు ఏకకాలంలో సాక్షి అయి ఉన్నాడు ఈ స్థితికి చేరిపో ఇప్పుడు ఇంకేం పడతాడు ఎక్కడ పడతాడు వాళ్ళు ఏ బలహీనతలు వెతికి ఏ కర్మ ప్రభావం వెతికి ఏ జనన మరణాలు చూద్దాం ఏ ద్వంద్వాలు చూద్దాం శాస్త్రం చెప్పినటువంటి అన్ని అంశాలని సరిపోతు చూసాం ఏమైంది అప్పుడు అది సరిపోతున్నాయి టేలి అన్ని వాక్యాలు టేలి అయిపోతున్నాయి అన్ని స్థితులుగా మారిపోయినాయి ఇప్పుడు ముందేమో సాధన వాక్యాలవి ఇప్పుడేమో అనుభూతి వాక్యాలు స్వానుభవ నిర్ణయ వాక్యాలు ఆ వాక్యమే ఇంత ముందు చదివినప్పుడు నేను ఇంకా పొందాలనుకునేవాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు స్వాధీనం అదే ఆ సాధ్య స్థితిలో ఉన్నాడు నేను అదే అయి ఉన్నాడు పూర్వం వాక్యాలు విన్నప్పటికీ ఇప్పుడు విన్నప్పటికీ అదే శాస్త్రమే కానీ ఏమైపోయింది స్థితి భేదం చేత తాను అదే అయి ఉన్నాడు స్థితిలో అప్పుడు సహజం అయిపోలే ఎప్పుడైతే సహజమైపోయాడు ఇంకప్పుడు కురుడి వరే విడిపోయి విడిపోగానే బయటెప్ప ఉందా లేదా అంటే ఎవరికెరుక ఇప్పుడు ఎదుకపోకొట్టుకోవడం నా పని అనే పనిలో పడే ఈ ప్రయాణం అయిపోయినాయ పై ప్రయాణం ఇంకా ఆఖరి ప్రయాణం ఉంది లాస్ట్ జర్నీ మై లాస్ట్ జర్నీ అంటాడు బైబుల్లో ఆ మై లాస్ట్ జర్నీని పూర్తి చేయాలా నేను ఇంకేమన్నా దానికి శరీరం ఉపయోగపడంతో ఏమో అదేమిటి దైవీ ప్రణాళికను అనుసరించి జీవించాలి జీవ ప్రణాళిక అయిపోయింది ఇక ఇప్పుడు ఏ ప్రణాళికతో జీవించాలి ఇదే శరీరాన్ని దైవ ప్రణాళికలో భాగంగా జీవించాలి అంటే జ్ఞాన యజ్ఞంలో భాగంగా జీవించాలి అప్పుడేం చేశాడు సమస్తం వాడే అయిపోతారు అప్పుడు వాడే సద్గురు వాడిని ఆవేశిస్తుంది సద్గురు అప్పుడు సద్గురు సత్తా వాడిని ఆవేశిస్తుంది అనమాట ఆవేశిస్తుంది ఇక వదిలిపెట్టేదేమదు నిరంతరాయంగా దైవ ప్రణాళికలో ఎవడో ఒకడు వస్తూనే ఉంటాడు ఆ తగిన వాటికి తగినట్టు సహాయం చేస్తూనే ఉంటాం వాడి ద్వారా సద్గురు సత్తా ప్రవహిస్తూ ఉంటుంది అశరీర సద్గురులందరూ వాటి ద్వారా పనిచేయటం మొదలు అప్పుడు వాడి జీవితం అంతా ఏమైపోయింది నిరంతరాయంగా సద్గురు సత్తాలో ఉండిపోవడం వల్ల ఈ దేహం కూడా ఏమైపోయినప్పుడు ఇప్పటి వరకు పనిముట్టుగా ఉన్నది కాస్త ఐరన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెడితే ఏమైపోతుంది అది కూడా మ్యాగ్నెంట్ అయిపోతుంది అప్పుడు శరీరం కూడా ఏమైపోయింది పనిముట్టు కూడా దివ్యం అయిపోయినప్పుడు ఆ లాస్ట్ జర్నీ పూర్తి చేసేది పనిముట్టు కూడా దివ్యం అయిపోయింది అందువల్ల ఏమన్నారు వాళ్ళని వాళ్ళని దహనం చేయకూడదా సమాధి చేయాలి ఎందుకనిట వాళ్ళ శరీరం కూడా ఉపయోగపడదు రా బాబు అది శరీరం అనుకునే నీలాది శరీరం కాదు అది ఎందుకని ఇట్ హంప్లీస్ట్ మైల్ దయాడు వారు బ్రతుకున్నప్పుడు వినేదాన్ని కుదిరినప్పుడు నవ్వలేదు కానీ ఎలాగైనా అక్కడికి అంటే కరెక్ట్ గొడవ వారం రోజుల ముందు నాకు అవకాశం వారం రోజులు ఉండాలని జరిపినారు చాలండి మహానుభావుడి యొక్క స్పర్శ ఏ రకంగా అయినా సరే అది అది ఊరికే వృధా పోదు నేను ఎక్కడ మార్చాలో అక్కడ మార్చేస్తాను అంటే అట్లా సద్గురువు కృప అంటే ఇలా అని చెప్పలేము ఇప్పుడని చెప్పలేము సమయం వచ్చినప్పుడు దాని ముందు ఏది అడ్డురాదు కాలం కూడా అడ్డురాదు సత్యసాయి ఒకసారి మమ్మల్ని పయనించి కన్నా ఇలా చూశాడు అంతే మారిపోయి ఎలా మార్చాడంటే చూశాడు అంతే ఇలా చూశాడు పైనుంచి కిందకి అంతే ఒక దగ్గర నిలబడి ఉన్నాం వాళ్ళ పైనుంచి కింద ఇలా చూశాడు అంతే నాకు శాపరి అంత ఫినిస్ట్ ఆ మారిపోయి మతం అంతా సర్వం లోపల మారిపోయి మారిపోవడం ఎక్కడ మారిపోయా పైన మారిపోయి దాన్ని అనుసరించి కింద పనిచేయడం మొదలుపెట్టి మరి అంతే రామకృష్ణులు అంటారు త నీటి మీద ప్రవహిస్తాం తేలుతూ వెళుతుంటే పక్షి దాని మీద వాళ్ళతే మునిగిపోతుంది ఓకేనా ఒక దొంగ వెళుతాం దాని మీద ఎన్ని పక్షులు వాళ్ళినా అది మునగదు కాబట్టి సిద్ధుడు గడ్డిపరక లాంటి వాడు సిద్ధ పురుషుడు గడ్డిపరక లాంటి వాడు వాడు ధరించడమే వాడికి జాతం అంటే వాడి మీద ఇంకోటి వాళ్తే సహా వీడు కూడా మునితాడు మరి అవతార పురుషుడో దొంగలాంటి వాడు వాడి మీద ఎంతమంది వాడినా వాడితో పాటు వాడిని కూడా తరిస్తారు అది మహనీయుడు పద్ధతి మరి ఇప్పుడు మనం మహనీయుని ఆశ్రయించాల ఆశ్రయించాలి ఇట్లా ఉంటానమాట పురుషులందు పుణ్యపురుషులు వేలయా అంటే వాడు పుణ్యపురుషుడు కాబట్టి ఏ మహనీయుని పూర్వపుణ్య విశేషం చేత నీ యొక్క కర్మరాశి దగ్గమైపోతుందో అది సద్గురు కృపా విశేషం అక్కడ పోయింది ఏకంగా అక్కడ పోయిన తర్వాత కింద పోవడం పెద్ద విశేషం కాదు అదే వారు కాబట్టి జన్మ మానవ జన్మలో జైన్ కోసం ప్రయత్నించమన్నాడు ఎంత కష్టమైనా సరే ముక్తి కోసం ప్రయత్నం చేయి ఎంత కష్టమైనా సరే సద్గురు కృపకి అర్హత సంపాదించి సత్ అవడానికి అర్హతను సంపాదించ పది సంవత్సరాల పాటు ముక్తి తప్ప నేనేమి కోరనయ్యా దానికి తగినటువంటి జీవితాన్ని ఇవ్వమని పదే పదే పదే పదే పదే పదే పదే ప్రాధేయపడితే గాని ఇప్పుడున్న జీవితం రాల ముక్తి తప్ప ఇంకేమి నేను అని ఎప్పటికప్పుడు ప్రతిక్షణం చెప్పుకోవాలి ఆర్తడవై అప్పుడెలా ఉంటాను నాకు ముక్తి తప్పు వేరేది అవసరం సృష్టి ఏదన్నా జరగని అక్కడ ఏదన్నా అవని ఏదన్నా కాకపోని ఏదన్నా రాని రాకపోని జరగని జరగకపోతే నాకు సంబంధం లేదు అసలు అని ఎప్పటికప్పుడు ఏమైపోయా విత్ డ్రాయింగ్ అప్పుడే ధైర్య ప్రణాళిక అర్హతను సంపాదిస్తావరా నేను ప్రశాంత నిలయంలో ఇరవై రోజులున్నా అక్కడికి వెళుతూనే ఒక సంకల్పం చేశాను ఈ జన్మలో నాకు దైవ ప్రణాళికకు పనిముట్టుగా ఉపయోగపడే అవకాశం ఉందో లేదో తెలియదు సద్గురు అని వచ్చా నేను ఇక్కడికి వచ్చానయ్యా నీ చేతిలో పనిముట్టుగా పనిచేస్తే దైవ ప్రణాళికలో భాగంగా పనిచేసినట్టే కాబట్టి నీ చేతిలో పనిముట్టుగా పనిచేసేటటువంటి పరిస్థితి నాకు అనుభూతి అవ్వాలి అయితేనే నేను ఇక్కడికి వెళ్తాను లేవదెళ్ళం అని సంకల్పం చేశాను దిగుతూనే అనుకున్నానో లేదో ఒక ఆయన కూర్చాడు పెద్దగా ఈ మినా కిచెన్ లోకి చేర్చున్నాయి నా వెయిట్ యాభై ఐదు కిలోలు అప్పుడు నేను ఎంత బరువు అయ్యాడు మినూలు బస్తా నేను లేపగలను పాతి కిలోలు అంటే ఎవరైనా తన బరువులో సగం ఈజీగా లేపగలుగుతారు ఇరవై ఐదు కిలోలు కానీ అక్కడ ఎంత ఉంది ఏంటి చూస్తున్నా నేను అది లేసా మనకు లేవదు కదా ఎందుకని జీవితంలో ఎప్పుడు లేపలేదు కదా ఏంటి చూస్తున్నావా అన్నాడు లేపుతావా లేదా అని చూస్తున్నారంటే అన్నా సాయి రామ్ అంటూ అదే లేస్తుంది అన్నాడు చెప్పినవాడు గురువు కదా అంతే మంచి సాయిరామ్ అంటూ అదే లేచిందంటే చర్చేశాం అప్పుడు మరి పరీక్ష పెట్టలేదా సంకల్పం రాగానే ఏం చేపట్టాడు ఇప్పుడు ను ను చేస్తావా మానేసి పారిపోతావా పెంటనే అది అయిపోయింది నైట్ షిఫ్ట్ డ్యూటీ వేసేది నైట్ డ్యూటీ ఏమిటి స్వామి అంతా అనచ్చ రాత్రి మేలుకోవాలి నిద్రని అధిగమించడం నేర్చుకోవాలి పది రోజుల పాటు నైట్ డ్యూటీ తేలలేదు పగలంతా ఖాళీ నియమం ఏమిటి పగలు నిద్రపోకూడదుగా డ్యూటీ వాళ్ళేమో రాత్రి నిద్రపోకూడదు నీవు వాళ్ళేమో పగలు నిద్రపోకూడదు మరి ఇప్పుడు ఏం చేయాలి ఏం చేస్తావో సాధించాలి మరి పరీక్ష కాదా ఏమైనా సరే నువ్వు ఎన్న చెప్పుకో నేను మాత్రం తల ప్రసక్తి లేదు అదేదో అటు ఇటో తెలుసుకునే అతను ఖండించు ఏమవుద్ది పెద్ద రాత్రులు నిద్రపోవ అంతే కదా డ్యూటీలో చాలా రాత్రులు నిద్రపోయాయి పగలు నిద్రపోను రాత్రి నిద్రపోను అక్కడే ఉంటాయి చూడండి ఏం చేస్తాలో చూస్తాను నీ సంగతి నా సంగతే అటవేటో దగ్గర టెంపర్తనం రావాలా ఉందా వెంటనే ప్రాణి ఫీలింగ్ నేర్పేటటువంటి వాడి దగ్గర పట్టుకెళ్ళాడు అట దారి అక్కడ కనపడింది పగలంతా ఖాళీగా తిరుగుతుంటాగా అక్కడ వాడు కనపడాడు ప్రాణీ ఫీలింగ్ నేర్పేవాడు ఏతే అక్కడ ప్రాణి ఫీలింగ్ నేర్చుకున్నాడు సరే చూసా నేర్చుకున్నా ఓ రోజులో నేర్చేసుకున్నా ఏంటి పరిస్థితి అన్నాడు ఏంటి పరిస్థితి ఏముంది ఇదిగో ఈ పుస్తకం ఈ వ్యవహారం ఉంటుంది దీంతో నువ్వు తయారు చేసుకుని నువ్వు వైద్యం చేసుకోవచ్చు దేనైనా ఈ ప్రపంచంలో దేనైనా దగ్గర చేసి తర్వాత నేర్చుకోవచ్చు అక్కడికి ఒక ఆఫ్రికా అమ్మాయి వేసుకుంది ఫీలింగ్ నేర్చుకోవడం నేర్చుకోవడానికి వస్తే పుటపరితలో నియమం ఉంది స్త్రీలు పురుషులతో కానీ పురుషుల స్త్రీతో మాట్లాడకూడదు ఆ నియమ ఉల్లంఘన లేదు కాబట్టి నేనేం మాట్లాడాను సరే ఆ నేర్చుకోవడం ప్రక్రియ అయిపోయినా ఆ రోజుకి వెళ్ళిపోయాను ఇంతలో నా నైట్ డ్యూటీ నాకు ప్రశ్న మిగిలిపోయింది నాకు చేసలేదు కదా నా వ్యవహారం ఏమైనా ఏమన్నా తెలిసేవా నేను అడిగింది ఏమి చేసింది నేను వెళ్ళను అన్నా నేను అంటే మా స్టేట్ వాళ్ళందరూ వెళ్ళిపోయారు సేవాదాలు బ్యాచ్ అంతా వెళ్ళిపోయారు కర్ణాటక బ్యాచ్ దిగింది మా కన్వీనర్కి చెప్పాడు ఆ కన్వీనర్కి చెప్పండి నేను కంటిన్యూ చేస్తాను అన్నాను అని చెప్పాడు కంటిన్యూ చేయ వాళ్ళ బ్యాచ్ అంతా వాళ్ళు వేరేగా వాళ్ళ భాష మనకి రాదు మన భాష వాళ్ళకి ఒక్కడే ఒక్క సింగిల్ పోస్ట్ ఎక్కడన్నా ఉందేమో వెతికెట్టీలు ఉంటారు ప్రశాంత నిలయానికి ముగ్గురు ట్రస్టీలు ఉంటారు అందులో చిరంజీవిరావు గారు ఒక ట్రస్టీ ఉంటారు ఆ ట్రస్టీ దగ్గర వేసాడు డిస్ట్రిక్ట్ అక్కడ వేయడం నాకు ఏమిటి ఉపయోగం జరిగిందంటే పొద్దున ఐదింటికి పొద్దున ఐదింటికే ఆయన దగ్గర డ్యూటీ ఐదింటి నుంచి పదింటి వరకు మళ్ళా సాయంత్రం మధ్యాహ్నం మూడింటి నుంచి ఎనిమిదింటి వరకు ఇది డ్యూటీ అవర్స్ అన్నమాట ఆ మధ్య గ్యాప్ లో ఎటైనా జరగచ్చు సో దానివల్ల ఏమైంది ప్రతిరోజు ఓంకారం ప్రతిరోజు నగర సంకీర్తన ప్రతిరోజు ఎట్సెట్రా ఆయన చెప్పిన పని మేరకు నేను ప్రశాంత నిల ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు ఇక్కడికక్కడిక లేదు దానివల్ల నాకు ఏం తెలిసినాయి అసలు సర్వస్వం ఆ ట్రస్ట్ అంతా ఎట్లా ఎలా దొరుకుతుంది ఏం చేస్తారు అంతరాలయంలో ఎలా ఉంది బయట ఎలా ఉంది అక్కడ ఎలా ఉంది గోకులం లా ఉంది వంటశాల ఎలా ఉంది ఎందుకని ఆయన ప్రతి పనికి అది అక్కడికెళ్ళి ఆయనకి చెప్పరా ఎక్కడికెళ్ళి చెప్పారు అది ఒక కల్ప వృక్షం కింద ఎలా ఉంది ధ్యాన వృక్షం కింద ఎలా మొత్తం చుట్ట ఆ పది రోజుల్లో సాయంత్రం ఎనిమిదింటి తర్వాత ఖాళీగా మనకు ఆలోచి ట్రైనింగ్ ఏమి ఇవ్వబడింది నైట్ నో స్లీప్ పగలు నో స్లీప్ ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు పగలంటే పని వచ్చింది అప్పుడేమో పగల పని లేదు మరి ఇప్పుడు ఇదేం చేయాలి సరే ఏంటయ్యా ఇది వాట్ ఈస్ దిస్ అన్న సరే ఎన్నింటికి బయలుదేరి అట్లా వెళ్తూ ఉన్నాను రాత్రి ఎన్నింటికి తొమ్మిదింటి లోపల అన్ని మూసి చేస్తాను తలుపులన్నీ అక్కడ ఏం జనసంచారం ఒకవేళ తిరిగితే సేవాదారుపడి ఉంటారు తొమ్మిదింటికి ఆఫ్రికా అమ్మాయి ఏ రూమ్లో ఉందో ఆ రూమ్ తలుపు కొట్టాయి తొమ్మిదింటి తర్వాత తీరు అసలు సాధారణంగా అలాంటిది ఆ అమ్మాయి తీసింది అమ్మాయి ఒక్కతే ఉంది చిన్నపిల్లా పెట్టుకుని రెండేళ్ల అమ్మాయో మూడేళ్ల అమ్మాయి ఒకవేళ తలుపు తీసిరా ఎవరిని లోపలికి రానివారు నియమం కాని కానీ ఆ అమ్మాయి లోపలికి రానిచ్చు వెళ్ళి కూర్చున్నాం అంతవరకే తెలిసినా కూర్చోవడం తెలుసు ఇప్పటికే కూడా తెల్వార్థానం నాలుగు గంటల వరకు ప్రసంగిస్తున్నాం అమ్మాయి అడుగుతూనే ఉంది ఆవిడ భాషలో ఆవిడ భాష ఏ భాష అయితే ఉందో ఆ భాషలోనే సమాధానం చెబుతున్నాం నాకు భాష రాదు ఏం చెప్పాను నాకు తెలియదుగా నా తెలుగుతో చేసిన పెను కాదు కాదు కానీ ఏం తెలుసు తొమ్మిదింటికి ఆ స్థితిలోకి ఎంటర్ అవడం తెలుసు తెల్లవారు నాలుగింటికి బయటికి రావడం తెలుసు ఎందుకు రావాల్సి వచ్చింది ఐదింటికి డ్యూటీకి అలా జరిగింది చిట్ట చివరి ఆవిడ దుఃఖమంతా ఏంటంటే స్వామి ఆవిడతో మాట్లాడలేదు మూడు రోజుల్లో ఆవిడ గొడవంతా చెప్పింది ఆవిడ చేసిన సాధనలు దేశం జరిగిన వ్యవహారం అన్ని సాంప్రదాయాలు ఆవిడ పుస్తకాలు ఇట్లాగే నీలాగే రాసుకోవచ్చు పెద్ద ప్రశ్నలు రాసుకోవచ్చు అవన్నీ సమాధానపరచడం ఇట్లా జరిగింది కదా అంతా మూడు రోజులు రాత్రి ఆ మరణాడు ఉదయం ఆవిడకి స్వామివారు దర్శనం ఇచ్చారు మాట్లాడారు అయిపోయి ఆవిడ తర్వాత వచ్చి చెప్పింది ఆ నాతో మాట్లాడారు స్వామి నా జన్మ ధన్యం అయిపోయిన జరిగింది నా నా ప్రశ్న ఏమిటంటే ఈ మూడు రాత్రుల్లో ఏం జరిగింది ఇప్పుడు నేను ఎవరి చేతిలో పనిముట్టుగా ఉపయోగపడ్డా మరి సాధ్యమే నిరూపితమైంది ఇప్పుడు మనం దానికి సిద్ధపడాలి హైయెస్ట్ గోల్ ఏంటి ఇప్పుడు లాస్ట్ మైల్ జర్నీ ట్రై పూర్తి చేసే అవకాశం ఉంది ఈ జన్మలో శాస్త్రం చెప్పిందిగా కాబట్టి ఆ చెప్పిన శాస్త్రం నిరూపించిన దానికి ఆధారం కనబడుతోంది సద్గురువు కృపకు అవకాశం ఉంది లొంగిపోతోంది శరీర ప్రాణ మనోబుద్ధులు ఆ దైవ ప్రణాళిక సద్గురు సత్తాకు లోబడిపోతున్నాయి లొంగిపోతున్నాయి లొంగి పనిచేస్తున్నాయి మళ్ళా దేనికి పని చేస్తున్నాయి దైవ ప్రణాళికలో భాగంగా పనిచేస్తున్నాయి కాబట్టి ఈ జన్మలో ఏమైనా సరే దీన్ని పూర్తి చేయాలి ఎందుకని మళ్ళా ఇటువంటి అవకాశం వచ్చే ఉపాధికి వస్తుందో లేదో ఏమైనా సరే విడిచిపెట్టను అనే నిర్ణయంతో అక్కడి నుంచి బయలుదేరారు అక్కడి నుంచి ప్రతి అనుక్షణం ఇప్పుడు సాయి ఎక్కడున్నారు ఇప్పుడు వేరుగా ఉన్నావా వచ్చిన దగ్గర నుంచి నాకు స్వామికి భేదం లేదు అంటాం మొదలుపెట్టి వినేవాళ్ళందరికీ ఏమనిపిస్తుంది వీటికి వేరు తలకెక్కింది భౌతికంగా చూస్తానేమో అలా కానీ ఇంట్లో వాళ్ళకు అర్థం కాదుగా ఈవిడు కూడా పాగోలు స్వామివారిని అడిగింది ఏమిటండి అంటున్నాడు ఈయనకి సత్యాయికి భేదం లేదంటాడేమిటి అవునమ్మాయన లేదంటున్నాడుగా అలా ఉపయోగపడతాడో లేదో చూద్దాం అంతేనా కాదు ఇక అట్లా ప్రయాణం సాగి మరి లాస్ట్ మైల్ చేరుతున్నావా లేదా ఉపయోగపడుతున్నావ లేదా నిత్యం నిత్యం ఎవరో ఒకరి చేత ఎవరికో ఒకరికి వేదాంత విద్య పోషించడానికి నువ్వు ఉపకరణంగా ఉపయోగపడుతున్నావుగా జీవితానికి ఇంతకట్టే సాఫల్యం ఏం కావాలి అర్హుడైన వాడు వచ్చినప్పుడు సహాయం చేయగలిగే సమర్థత వారే ఇస్తున్నారుగా ఇప్పుడు సద్గురు చేతిలో పనిముట్టుగానే ప్రయాణం సాగిపోతూనే ఉందిగా మరి సాగిపోయే అనంతమైనటువంటి ప్రయాణంలో రోజువారీ దైనందిన జీవితంలో చేసే మిగిలిన పనులు లెక్కేస్తే ఏదో గడ్డి పరక దాటినట్టు అవటల్లా అంతకుముందు క్షేమ గడ్డి పరక దాడాలంటే సమస్య కాకే పిల్లవాడు గడప దగ్గరకు వచ్చేప్పుడు గడప మేలు పర్వతం ఉంటాం పరిగెట్టే పిల్లాడికి ఏతేడా ఎదిగావు తేనా కాదా అలా ఎదుగుతావు అలాంటి సత్శిష్య స్థితికి అలాంటి సద్గురు కృపని ప్రాప్తి పొందేటటువంటి స్థితికి ఎదుగుతావు అప్పుడు ఏమైపోతావు విషంగా మార్గం ఇప్పుడు నేల మీద ఆడవేక అప్పుడు కూడా ఏమైపోయింది అప్పుడు కర్మఫలం చేత ఆకర్షించబడతావా నేల మీద ఉంచడానికి సృష్టిలో ఏది సాధ్యం కాదు అందుకని మా శ్రీమతి గారు ఎప్పుడైనా స్వామివారిని అడుగుతూ ఉంటుంది అలా పడ్డాడండి ఇలా పడ్డాడండి ఆ అనారోగ్యం వచ్చిందండి ఈ అనారోగ్యం అలా అయిందండి ఇలా అయిందండి అలా అవుతుందండి ఇలా నువ్వే ఈ సృష్టిలో అతనికి ఏంటి జరుగుతుంది ఆయనకి చేరుపు చేయగలిగే శక్తి భూమండలంలో లేదు అంటుంట ఎందువల్ల దయ ప్రణాళిక లొంగిపోయాం ప్రణాళిక చేతిలో పనిముట్టుగా పనిచేస్తున్నప్పుడు ఇంకేముంది అక్కడ ఎన్ని ఎప్పుడైతే నువ్వే పోయావు కోల్పోయావు ప్రయత్న పూర్వకంగా కోల్పోయావు సాధన పూర్వకంగా కోల్పోయావు సిద్ధి దశలో కోల్పోయావు అర్థమైనా ప్రజ్ఞగా కూడా కోల్పోయావు ఇప్పుడు ప్రజ్ఞ కూడా లేదు అర్థమైంది అప్పుడు ఏమైపోయావు నాలుగు స్థితిలో లేవుగా లేని వాడు అయిపోయాడు ఇది ఎరుకను దాటం అండి ఇప్పుడు ఎరుక కూడా లేని స్థితిలోకి వెళ్ళిపోయావు ఇప్పుడు ఏమైపోయావునికి లేదుగా ఉన్నాడా ఇప్పుడు మరి ఈ ప్రయాణాన్ని మానవ జన్మలోనే పూర్తి చేయాలిగా మరి ఎప్పటికీ పూర్తి చేస్తావు ఇప్పుడు సంసారంతోనే పరిభ్రమిస్తూ ఉంటే ఇప్పుడు గుణాలతోనే పరిభ్రమిస్తూ ఉంటే ఎప్పుడు శరీరంతో ముడిపడి బాంధవ్యాలతోటే జరిగిపోతూ ఉంటే జీవితం మరి ఈ ఇంటర్నల్ ట్రావెల్ ఎప్పటికి పూర్తవుతుంది ఇది నువ్వే చేయాలి కదా ఎవరైనా వేరే వాళ్ళు చేయచ్చా నువ్వు చేసే పనులు ఎవరు చేసినా అవుతాయి అవి ఎవరు చేసినా అవుతాయి ఈ పని స్వధర్మం నీకు నువ్వే చేసుకోవాలి కాబట్టి ఎందుకు పుట్టా ఇది స్పష్టంగా తేలాలి ఎందుకు పుట్టాననే కనుక నువ్వు నిర్ణయం తీసుకోగలిగావా పరిష్కారం ఇప్పుడు ఆ నిర్ణయం మనం చేయాల నువ్వు తగిన మేధాశక్తి ఉండాలి తగిన ఈశ్వరానుగ్రహం ఉండాలి తగిన సద్గురు కృ ఉండాలి అప్పుడన్నీ ఉపయుక్తములే అట్లా రోజువారీ జీవితాన్ని మనం ప్రయోగశాలగా మార్చాలి ఈ కర్మఫలాన్ని జ్ఞాన మార్గానికి వాడుతా ఇంకా ఉన్నాయండి